ప్రార్థన చేశాం పరశుద్రవకు మా దేవ ఏ సాయం మీకు వదనాలి నైనా ప్రవ్వా ఈ యొక్క దినమంతం మీ యొక్క సాయం చేత నడిపించినారు మమ్మల్ని సురక్షితంగా ఈ యొక్క ప్రాంతానికి నడిపించినారు బట్టి మీకు వందాలు నైనా ఈ సాయంత్రం సమయం మీ వాక్యాన్ని ధ్యానించండి మేము ఎంతో వచ్చినాం ప్రవ్వ మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీ కొరకు మమ్మల్ని శాసనాలు పెట్టుకోండి ప్రవ్వా ఓ ఇంకా ఏమైనా ఆస్కారం ఏంటంటే అది చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా ప్రవ్వా మోసపూరి పెద్ద జీవితం కాకుండా ప్రవ యార్థతతో పరిశుద్ధతతో మేము జీవించాలనైనా ప్రభా లోపల ఎటువంటి కపటం లేకుండా మేము జీవించాలనైనా ఓ ప్రభావతలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ్వా సమ్మర్థించుకుని జీవించకుండా ప్రవ్వా ప్రతిసారి మీతో మేము సమతించి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఈ లోకంలో మేము మీతో పాటు ప్రయాణం చేస్తున్నాం అయినా మీతో సమ్మతించే మేము ప్రయాణం చేయాలా ప్రభావ అడుగడుగున మీ జ్ఞానంలో వర్ధలు ముందుకు పోవాలా ప్రవ్వా యొక్క రాకర సమాప్తి మీ యొక్క రాకడ సమాప్ సమీపంకి సమీపిస్తుంది ప్రవ్వ దానికి సంబంధించిన సూచనలని నెరవేరుతుండగా అయినా మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ్వ వాటన్నింటినీ మేము గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి ఈ లోకపు శబ్దాలతో మేము అలసిపోకుండా ప్రవ్వా మీ యొక్క స్వరాన్ని వినేటట్లు మమ్మల్ని తయారు చేయమని ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి తొలగించండి దుష్ట ఆత్మలని అంధకార మంత్రశతుల నిశానపాతంలో బంధించండి ప్రవ్వా ప్రతి మీకే తన అంగీకారంగా మేము జీవించలాగానే సేపడండి మా ప్రవర్తన అంతట్లో మీకు లోబడిలాగొనే సేపడండి మీరే మహిం పొంది మీరు అవరుచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వచ్చి బిడ్డలందరినీ నడిపించండి సురక్షితంగా చేర్చండి ప్రభావ ఎటువంటి యాక్సిడెంట్స్ కానీయకుండా మీకు దూతల కాపుతలు తెచ్చేసి నడిపించమని ఏస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మీకు కాలం సమాప్తి కావడానికి సిద్ధంగా ఉంటుందన్న మా విషయాన్ని మనం గ్రహిస్తున్నాం అడుగడుగున్న దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అటువంటి విషయాలతో ముఖ్యంగా మనం పాత నిబంధన కాలపు చివరి భాగానికి వచ్చినాము జకరియా గ్రంథంలోని వ్యాఖ్యలను జానిస్తున్నాం ఇంకొక ఇంకొక ప్రవక్త తర్వాత కదా మలాఖీ జకర్యా గ్రంథం ఏంటంటే మలాకి ఆ ఒక్క ప్రవక్తతో చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలు ముగిస్తున్నాం మనం బహుశా సంవత్సరానికి అవుతుందో వచ్చే సంవత్సరానికి అది అవుతుందో తెలియదు దేవుడు ఏ విధంగా నడిపిస్తే మనం ఆ విధంగా సిధపడదాం ఈ ప్రాంతం ఉంటుందో లేదో తెలియదు కదా పోయిన వారానికే ఆరంభించాల్సింది కూలగొట్టడం కానీ ఈ వారం వరకు ఒక్కో వ్యక్తి అడ్డగించడం వలన ఈ వారం వరకు ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది లేకపోతే పోయిన వారానికి ఇవన్నీ పోయేడు ఇవన్నీ కూలిపోయాడు ఇవన్నీ ఆయన ఆజ్ఞ లేకుండా ఏం నెరవేరదు కదా ఆయన ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవాలా కాబట్టి ఇది ఎందుకు ఈ రీతిగా నిలబడేది మనకు తెలియదు ఒకవేళ ఇది లేకున్నా దేవుడు మనకు ఇంకో స్థలం ఇస్తారన్న విశ్వాసం మనకు తెలుసు ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చిన వాళ్ళం ఇక్కడ అంతకుముందు ఇంకెక్కడో ఉండే దాని తర్వాత ఎక్కడో ఉండే మళ్ళీ చివరికి కింది గెలికొచ్చినాం కింద ఉన్నాము మళ్ళీ పైకి వచ్చినాం ఇదే ఏరియాలో త్రీ ప్లేసెస్ కూడా తిరిగినాం ఒకసారి టేబుల్ టెన్నిస్ రూమ్ అని ఇంకోసారి ఎగ్జిబిషన్ రూమ్ అని ఇప్పుడు ఇక్కడ కాబట్టి దేవుడు ఎన్ని ప్రాంతాలు నడిపిస్తున్నాడని మనకు తెలియదు తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన మన స్థలం అనుగ్రహిస్తూనే ఉన్నాడు కాబట్టి అయ్యో అనేది లేనేలేదు ఎట్లా అనేది లేనేలేదు ఎందుకంటే అట్లా అట్లా మాట్లాడే వాళ్ళకి విశ్వాసం లేదన్నట్టు అయ్యో అంటే విశ్వాసం లేదన్నట్టు అంటే ప్రభు మీద నీకు నమ్మకం లేదన్నట్టు ఎట్లా అంటే కూడా నమ్మకం లేదన్నట్టు కాబట్టి మనము అటువంటి విశ్వాసంలోనికి వెళ్ళాలా లేకుంటే మీరు ఇంటర్నెట్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవాలా ఒకవేళ మనకి ఇటువంటి స్థలం లేకపోతే మటుకు నేను ఎక్కడ ఉన్నా అక్కడ నుంచి దాన్ని నేను బ్రాడ్కాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు మటుకు అవి ట్రై చేసుకోవాలా ఎందుకంటే మనకు దేవుడు చూపించిన ఆండ్రాయిడ్ ఫోన్స్ 3000 థౌజండ్ కి వచ్చేస్తే మంచి భవిష్యత్తులని ఈరోజు ఖచ్చితంగా త్రీ థౌసండ్ కి మంచి ఫోన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇంకా అంతకంటే తగ్గుతాయి అంటే నాకు తెలియదు తగ్గొచ్చు తగ్గకపోవచ్చు కానీ త్రీ కి అయితే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ తో పాటు వినడానికి అన్ని విధాలుగా మంచిగా ఉండే ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో కాబట్టి మంచి ఫోన్ కొనుకోండి కొంచెం పైసలపై మంచి క్వాలిటీ ఫోన్ కొనుక్కోండి ఎందుకంటే అవి చెడిపోతుంటే వాటిని రిపేర్ చేసేటోళ్ళు కొంతకాలానికి రిపేరింగ్ షాప్స్ మాయమైపోతాయి మన దేశంలో కాబట్టి చెడిపోతే చెతకుండా పడాల్సిందే అటువంటి కాలానికి మనం సిద్ధపడుతున్నాం అయినా కానీ దేవుని దృష్టిలో అవన్నీ చిల్లరనే మనం అట్లా ఆలోచించాల వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు అది పని చేసినంత కాలం పనిచేసేది లేకపోతే దాన్ని మనం పడేయాలా లేకపోతే నువ్వు ఇంకేదైనా మంచిది కొనుక్కుంటే కొత్తది పాతది ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇచ్చేసేలా అది మన ఏర్పరచుకున్న విధానం కాబట్టి నేను త్వరగా ఆ యాప్ కొరకు సిద్ధపడుతున్నాను నేను నేర్చుకున్న కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేర్చుకున్న చాలా సమాచారం ఇప్పుడు నేను అవన్నీ చేయలేను ఎందుకంటే మోషే జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అన్యుడు మోసేని హెచ్చరించడం మనం నేర్చుకుంటాం తన మామ బొమ్మలం పూజించేటోడు విగ్రహం పూజించేటోడు నిద్యానేయుడు కదా మిత్రో అన్ని నువ్వే ఎట్లా చేస్తావు అంటాడు మోసేతో నువ్వు పొద్మిది సాయంత్రం వరకు ఎంత మందితో పరిష్కరిస్తా ఉంటావు ఎన్ని సమస్యలని పరిష్కరిస్తావు ఎంతెంతమందితో నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకుని అలసిపోతా నీ అనారోగ్యం నీ శరీరం చెడిపోతుంది అనారోగ్య పాలైపోతుంది కాబట్టి అంతా నువ్వే చేయలేవు నువ్వు పని ఒప్ప చెప్పేస్తాడల్లా ఇతరులకి అన్న విషయాన్ని ఒక అన్యం ద్వారా నేర్చుకోవాల్సి వచ్చింది మోసే సరే దేవుడు ఎవరి ధర మనకి బయలుపరుస్తాడో మనకు తెలియదు కాబట్టి అన్ని నేనే చేస్తానంటే అలసిపోవచ్చు నా శరీరం ఎక్కువ ఎక్కువ గంటలు నేను మేల్కోవాల్సి వస్తుంది రోజుకి కనీసం పదహారు నుంచి పద్దెనిమిది గంటలు మేల్కుంటున్నా నేను కాబట్టి అట్లా మేల్కుంటే కూడా ఏజ్ పెరిగే మంచిది కాదు కదా ఎక్కువ నిద్ర ఉంటే మినిమం 8 అవర్స్ నిద్రపోతే గానీ మన బాడీ లోపల అవయవాలు రిపేర్ చేసుకోవు ముఖ్యంగా రక్తనాళాలు తర్వాత నిద్రపోయినప్పుడే మనం ఎక్కువ బ్రీదింగ్ బ్రీదవుట్ చేస్తుంటాం కాబట్టి మన బాడీ అంతా ఫిల్టరేషన్ అవుతుంది అన్నట్టు పాయిజన్ బయటికి వెళ్లిపోతా నిద్రపోయినప్పుడు మన బాడీ అంతా ఫిల్టరేషన్ అందుకే ఎక్కువ గాలి పీలుస్తాం మనం సుత్తపడంతా గాలి పీల్చాం మేల్కున్నప్పుడు నిద్రపోయినప్పుడే విపరీతంగా గాలి పీలుస్తూ ఉంటాం ఆక్సిజన్ బాడీకి ఎక్కువ పోవడం వల్ల బాడీ అంతా ప్యూరిఫై అవుతా ఉంటుంది ఫిల్టర్ అవుతా ఉంటది సబ్స్టెన్స్ అంతా బయటికి రావడం కాబట్టి అన్ని పండ్లు మనమే చేస్తాం అని అనుకోద్దు కొన్ని ఇతరులకు అప్పజెప్పాలా ఆ విధానాలు మనం నేర్చుకోవాలా మన ప్రభుత్వం నేర్చుకున్నదే కదా ఆయన అన్ని ప్రాంతాలకు ఆయన పోలే సేవకు ఇద్దరిద్దరు శిష్యులని పంపించేసిండు కదా తర్వాత శిష్యులేం చేసేవారు పన్నెండు మంది పెద్దలు మూడు వందల నలభై మంది చూస్తాం దేవుని సేవకులు పన్నెండు మంది పెద్దలాగా ఉండి బిషప్ లాగా ఉన్నారు వాళ్ళు ఉండి పక్కిన వాళ్ళందరినీ ప్రాంతాలకు అందరికి పంపించేసి రకరకాల ప్రాంతాల సేవలు చేసుకుంటా పోయినట్టు చూస్తాం మనం బైబిల్ అంతా అది విధానం నేర్పించింది ఎందుకంటే ఒక్కరి చేసేది కాదు ఇది ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలి ఒక్కడే పరశురాత్మ ఒక్కడే సువార్త కూడా ఒక్కటే కాబట్టి ఆయన ఆత్మనే ఈ కార్యాలన్నీ చేస్తూ ప్రతి ఒక్కరి ద్వారా కాబట్టి మనం అందరం అటువంటి అవగాహనలకు వస్తే ఖచ్చితంగా దేవుడు మన అందరినీ అదినీతిగా నడిపిస్తూ ఉంటాడు మరి విశేషమైన సేవ మీతో చేయించుకోవచ్చు దేవుడు ఈ లోకం దృష్టిలో విశేషమైన సేవ అంటే అద్భుతాలతో సూచనలతో అటువంటిది కానీ దేవుడికి తెలుసు ఏది విశేషమైన సేవ అనేది ఆయన తన కుమారుని జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తామని మనం ఎన్నిసార్లు ధ్యానించడం కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఈయన మాటలు గైకొనుడి కాబట్టి మన ప్రభు మటలను గైకొని వాటి ప్రకారంగా జీవిస్తే మనము మంచి దాసువా మంచి దాసు అనే బెరుదు పొందుతాం కాబట్టి అటువంటి జ్ఞానంలోనే మనం వర్దిలాలా దేవుడు ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా పోవాలా మిమ్మల్ని అనేక ప్రాంతాలలో దేవుడు నడిపిస్తాడు ఖచ్చితంగా నడిపిస్తాడు ఎందుకంటే ఈ విధానాలు ఈ యొక్క జ్ఞానము బైబుల్ కాలేజీ బయల్పరచబడ్డ జ్ఞానం కాదు ఇది మెయిన్ స్ట్రీం చర్చ్ మెయిన్ స్ట్రీం ఇవాంజలికల్ గ్రూప్స్ లకెళ్లి వచ్చిన బోధ కాదు ఇది సరే ఇది కేవలం పర్లోకం నుంచే వచ్చిందని నేను విశేషిస్తున్నాను అట్లా అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు బైబుల్ కాలేజ్ వాళ్ళు ప్రొఫెసర్ పాస్టర్స్ ఎవరు ఒప్పుకోరు బోధన ఎందుకంటే తాతల్నాటి కాలం నుంచి వాళ్ళ పుస్తకాల విధానాల నుంచి నేర్చుకున్నవికి ఇవి భిన్నంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వీటిని స్వీకరించారు వీటిని అనుమానిస్తూ ఉంటారు కానీ మనం కూడా ఓర్పుతోని ప్రేమతోనే వాళ్ళని భరించాలా సహించాలా ప్రేమతోని దీర్ఘంగా వీటి అన్నిటిని మనం ప్రకటించడం ప్రయాసపడాలి చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని అక్సెప్ట్ చేయాలి అందుకే మనం కూడా ద్వేషించం ఎవరిని ఎవరితో ఎవరిని ఎవరి పట్ల అసూయ కుళ్ళు ఈర్ష ద్వేషాలు ఇక్కడి పెట్టుకోము ప్రేమ మనం మెదలాలా అది చాలా ముఖ్యం సేవ జీవితంలో వాళ్ళు మనల్ని ఆహ్వానించాలా వాళ్ళ సంఘాలలోకి వాళ్ళ ప్రాంతాలలో మనం వాళ్ళతో మంచి సహవాసం కలిగి ఉండాలా రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ సంబోధన చాలా ఇంపార్టెంట్ ఎట్లా మాట్లాడాలి వాళ్ళతో అవన్నీ మనం నేర్చుకోవాలి చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మనల్ని మనం తగ్గించుకోవాలా నువ్వు ఎంత గొప్పవాన్వి కావచ్చు అయినా గానీ వాళ్ళ లెవెల్ కి అది సేవా జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైంది జకరే గ్రంథము ఎనిమిదో అధ్యాయం నుంచి మనం పోయిన వారి అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం ఈరోజు ఇవన్నీ జకరియా రాసినవి కావు అన్న విషయాన్ని మనం కొంత కలం కిందట ఎందుకంటే ఆయన కలిగిన దర్శనాలు కేవలము ఆరో అధ్యాయం వరకే కనిపిస్తుంది మనకి కదా ఆరు ఏడు వరకు అనిపిస్తుంది తక్కిన అధ్యాయాలన్నీ జకరియా రాయలేదు కానీ ఇర్మియా రాసిన పత్రికలన్నీ జకరియా గ్రంథంలో వాటిని కుదుర్చుకున్నాడు అంటే జాయిన్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి దర్శ రీతిగా ఏం కనిపించవు ఈ అధ్యాయాలలో డైరెక్ట్ ప్రభు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే దర్శనాలకు అక్కడ ముగింపు మనం చూసినాం యుగ సమాప్తికి ఎవడి గుంపులలో వాళ్ళు విషయాన్ని మనం చూస్తాం కాబట్టి చివరికి మరోసారి జ్ఞాపకం చేస్తాడు ఈ యొక్క ఈ యొక్క ఈ తొమ్మిదవ అధ్యాయం వచ్చినప్పటికి చివరి భాగం ఎనిమిది ఎనిమిదవ అధ్యాయం చివరి భాగం వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళా గురాలని రథలను జ్ఞాపకం చేస్తాడు దేవుడు అక్కడికి అయిపోయింది అనుకోకుండా మనము తిరిగి జ్ఞాపకం చేస్తుంటాడు కాబట్టి దాని అర్థం ఏంటంటే ఇర్మియాకి కలిగిన దర్శనము జకర్య కలిగిన దర్శనము అది ప్రభు వల్ల కలిగిందే ప్రభు నుంచి వచ్చిందే అన్న తీర్మానము మనకు రావాలా లేకపోతే ఇదేదో తొమ్మిదవ అధ్యాయం నుంచి టోటలీ డిఫరెంట్ గా కాబట్టి ఇది అనుమానం ఉంది అని విడిచిపెట్టడానికి వెళ్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనుమానాస్పదంగా ఉంటే ప్రభు ఇందులో మన కొరకు కుదుర్చట్టు ఆ పుస్తకం ఇందులోకి రావు ఎందుకంటే ఈ రోజు ప్రపంచం అంతటా రకరకాల పుస్తకాలు సువార్తలన్నీ బర్ణబాస్ యొక్క సువార్థాని తర్వాత ఇస్కరియోత్ యూధ యొక్క సువార్థాన్ని ఇస్కరియోత్ యూద సువార్త ఉందా ఎవరైనా వినాలి ఎప్పుడన్నా ఉందని బయలుపేర్చ బయలుదేరిందని నేను కూడా చూసిన పుస్తకం ఇంటర్నెట్ లో ఉన్నాయి పుస్తకాలు వాటిని అమ్ముతున్నారు ఇప్పుడు ఎవరో దాన్ని జమ చేసి అమ్ముతున్నాడు అట్లా రకరకాల సువార్తలు బయటకు వచ్చినాయి ఇంతకుముందు లేకుండే బైబుల్ తయారు చేసే టైంకి ఆ సువార్థాలు బయటికి రాలేదు కాబట్టి వాటిని ఇలా కాబట్టి అవి కూడా దేవుని యొక్క ఆత్మావేశం చేతనే రాయబడ్డాయి అని వాళ్ళు చెప్తున్నారు కానీ నేను జాగ్రత్తగా వాటిని చూసిన ఏ రూపకం కూడా వీటికి వాటికి అతుకు లేనట్టే కనిపిస్తుంది వాటికి ఇందులో చెప్పబడ్డ వాక్యాలకి అవి విరోధంగా ఉంటాయి ఈ సువార్థలలో ఉన్న వాక్యాలకి విరోధంగా ఉంటాయి అవి వింత వింతగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు ధ్యానించాలన్నా లేదనేది మీ ఇష్టం అది అవి చదివి నేర్చుకోవాలన్నా ఏమన్నా అన్నకేమో నేర్చుకుంటుందంటే అది మీ ఇష్టం కానీ నేను చూసిన కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే అవి దేవుని యొక్క ఆత్మాభేషం చేత రాయబడలేదు కాబట్టి దేవుడు వాటిని ఇందులో మనకొరకు కుదిర్చలేదు అవి చిన్నపిల్లల పుస్తక కథల పుస్తకాల కనిపిస్తాయి చవితి నాకు కాబట్టి అవి దేవుని యొక్క ఆత్మచేత నడిపిపబడ్డవి కావు ఉండొచ్చి బహుశా చిన్నపిల్లల పుస్తకాలు కథల పుస్తకాలుగా ఆ రోజులలో ఉండొచ్చు కొంత విశ్వాసం సంబంధించిన వాక్యాలు ఉండొచ్చు కానీ ఈ వాక్యం వింటేనే విశ్వాసం కలుగుతుంది అన్న నిశ్చేత మనకు రావాల కాబట్టి పోయిన మనము ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు ఎనిమిదవ అధ్యయనం కదా ఎనభై ఏడవ మనం ధ్యానించిన మాట మిగుల ఆసక్తితో నేను సీయను విషయం ముందు రోషము సహించి ఉన్నాను వహించి ఉన్నాను కాబట్టి సీయను పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగిన వాడన్న విషయాన్ని అక్కడ చేస్తున్నాడు తిరిగి ఎరుసలేమిని స్థిరపరస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు నేను సీయను వద్దకు మరలా వచ్చి ఎరుసలేములో నివాసము చేతును అంటే సీయను విడిచిపెట్టి వెళ్లిపోయిండు ఆయన తిరిగి వస్తాడు యుగ సమాప్తికి అన్న విషయాన్ని మనం ధనించడం సీయను విడిచిపెట్టినడు నేను తిరిగి నేను సీయను వద్దకు మరలా వచ్చి ఎరుసలేములో నివాసము చేతును అంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తుండ అంటే ప్రకృతి సహజంగా ఉన్న ఎరుసలేముల మన నివాసం చేస్తాడు ఆయన చేయడు ఎందుకంటే ప్రకృతి సహజమైంది లేక శారీరకమైన ఎరుశలేం ఆయన నివాసం చేయడు ఆత్మీయమైన పరమ ఎరుశలెం ఆయన నివాసం చేస్తాడు కాబట్టి ఆయన తిరిగి వచ్చేటైన్కి సీను లాగా దేవుని బిడల జీవితము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు ఎరుశలేం ఎప్పుడు ఆయన నివాసం చేయాలంటే ఆయన ఎరుశలేం ఏ రీతిగా తయారు కావాలా సత్యములు అనుసరించచ్చు అనుసరించు పురం అనియు సైన్యం అధిపతి అగు యహోవా పరిశుద్ధ పర్వతం అనియో పేర్లు పెట్టబడును కాబట్టి ఆయన ఎప్పుడు ఎరుసలేం వచ్చి నివాసం చేస్తానంటే సత్యం అనుసరించే పట్టణంగా మారితేనే దాని తర్వాత సైన్యములకు అధిపతి అగు యహోవా పర్వతం అది ఆయన పర్వతము అది ఏషావు పర్వతం కాదు ఏషావు పర్వతం నుంచి శియోను పర్వతం అది రావాల్సిందే యేశావు పర్వతం శారీరకమైన పర్వతం అయితే ఈ లోకాన్ని ఆశ్రయించి లోకంలో ఏదో ఆదిక్యతలు సంపాదించుకోవాలా అన్న దానికి సూచిస్తున్న ఆ పర్వతం నుంచి సాత్వికమైన శియోను పర్వతానికి రావాలా అది కూడా పర్వతమే కనుక మన ప్రభు నివసిస్తున్నాడు ఏశావు మన్యంలో దుష్టుని ఆత్మ నివసిస్తుంది లేక సైతాను నివసిస్తున్నాడు అన్న విషయం మనం అక్కడ ధ్యానించాం కాబట్టి మనము ఆ పర్వతం నుంచి బయటికి రావాల్సిందే ఎరుసలేం పర్వతము ఎరుసలేంకి రావాలంటే శియోను పర్వతం సన్నిధికి మనం పోవాలి సీఎను పరితం ఏదైతే ఉంది సత్యానికి సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు అందుకే మనము ప్రత్యేకాలని హెచ్చరించండి పదహారంలో ప్రతి వాడు తన పొరుగు సత్యమే మాట్లాడవాలను సత్యంను బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను కాబట్టి మనం ఎవరికి కూడా అన్యాయం చేయొద్దన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండ్రు సత్యం బట్టి న్యాయము ట్టే తీర్పు తీర్చలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు కాబట్టి దేవుడి బిడ్డల జీవితం ఆ ఉండాలన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తర్వాత చూడండి తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు ఇటీవన్నీ నాకు అసహ్యములు ఇదే యహోవాకు కాబట్టి మన ప్రభుకి ఏది అసహ్యమో అది మనం చెయ్యొద్దు ఇది క్రైస్తవులకు చెప్పబడ్డ వాక్యం ఇది మన మనమందరం వీటిని పాటించాలా కాబట్టి చూడండి పంతొమ్మిదవ వచనం చివరి భాగం కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి ప్రియముగా అంటే విలువ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా ఎక్కువ ప్రియమంటే ఎక్కువ ఇష్టం ఏమేవి సత్యము సమాధానం ఎప్పుడు సత్యము జీవించాలా ఎప్పుడు సమాధాన పడుతూ మన ప్రభుతో సమాధాన పడాల మనం ఫస్ట్ పాయింట్ మన పాపంలోని ఒప్పుకొని అనే సన్నిధిలో ఆయనతో పాటు సమాధాన పడాల ఈ లోకంలో మనుషులతో సమాధాన పడాల అవి చాలా ఇష్టం అతనికి ఎందుకంటే వాటిని ప్రియంగా ఎంచుకున్నట్టున్నాడు ఆయనకి ఇష్టమైనవి మనకు కూడా ఇష్టమైనవి అన్న విషయాన్ని ప్రభు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై మూడవ చివరికి మనం చూసుకుని పోయిన యుగ సమాప్తికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది విషయం సైన్యంలోకి అధిపతి యువహ సెలవిచ్చినది ఆ దినలో ఆయా భాషలు మాట్లాడు అన్యోజనలలో పదేసి మంది ఒక యూధిని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనక మేము మీతో కూడా వత్తుమని చెప్పు ఇది భవిష్యత్తులో జరగబోయే విషయం గురించి జ్ఞాపకం చేస్తుంది కానీ ప్రపంచమంతటా ఈ యొక్క వాక్యాన్ని శారీరకంగానే పోలుస్తా ఉంటారు ఇస్పాలకి యుగ సమాప్తిలో దేవుడు ఎన్నెన్నో విషయాలు బయలుపరుస్తాడు కాబట్టి అన్యులందరూ వాళ్ళని వెంబడిస్తారు అన్న విషయాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు కానీ ఇది పాతవి గతించిన సమస్తం కృతవేనేని ప్రభు మన జ్ఞాపకం చేసిండు కాబట్టి ఇది లక్ష మందిని వెంబడించే గొప్ప జనానికి సాదృష్టంగా ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అది మనకి ఎన్నిసార్లు కూడా ప్రభు జ్ఞాపకం చేసిండు ఆ దిన యుగ సమాప్తి సంబంధించిన దినంలో ఆయా భాషలు మాట్లాడేవారు అంటే ప్రపంచమంతటా జరిగేది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మంది ఒక యూదుని చెంగు పట్టుకొని కాబట్టి యూదుడు అంటే ప్రభుని వెంబడించేవాడు అంతరంగ మందు యూదున్గా మార్చబడ్డవాడు ఈ విషయం మీరు ఎక్కడ రాసుకోవాలి ఎక్కడన్నా బ్రాకెట్స్ లో రోమ రాష్ట్ర పత్రిక రెండో దేవాల చూసినాం బాహ్యానికి యూదు యూదుడు కాడు అంతరంగ మందు మార్చబడ్డవాడే నిజమైన యూదుడు కాబట్టి పాత నిబంధన కాలం కావచ్చు కృత కాలం కావచ్చు ఎప్పటికైనా దేవుని దృష్టిలో యూదుడు హృదయ స్థిరతి పొందినవాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాల కాబట్టి అంతరంగంగా యూదులుగా మార్చబడ్డ వాడిని వెంబడిస్తారు వీళ్ళు కాబట్టి అంతరంగ యూదులుగా మార్చబడ్డ వాళ్ళు చాలా చిన్న గుంపు కాబట్టి వీరు లక్ష మందికి సాదృష్టం ఎందుకంటే వాళ్ళ సత్యం ఉంది వీళ్ళు ఎందుకు వెంబడిస్తున్న మీ దగ్గర సత్యం ఉంది దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళతో మాట్లాడుతారు వీళ్ళు కాబట్టి ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ మనల్ని వెంబడిస్తారు మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం సిద్ధపడాల నేను ఒకటే స్థలంలో ఉంటా అంటే సరిపోదు సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడాలి కాబట్టి అంతము దాని తర్వాతనే ప్రభు హెచ్చరించేది కాబట్టి ఈ రాజ్య సువార్త మత సువార్త ఎన్నో అద్దెలా ఈ రాజ్య సువార్త సగల జిల్లకు ప్రకటించబడ్డానికి అంతము వచ్చును అన్నాడు కాబట్టి ప్రపంచానికి అంతా ఈ సువార్త ప్రకటించబడాలంటే మనం సిద్ధపడాలి కదా నీకు ఆసక్తుల నేను నేను అనేక ప్రాంతంలో పోయి ప్రకటిస్తాను ప్రభు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీ ఆశని తృప్తి గొప్పదేవుడు లేదు నేను ఒకటే స్థలంలో ఉంటే కూడా ఆయన అదే తృప్తిపరుస్తాడు మన హృదయం ఏ రీతికి ఆయన పట్ల ఆ రీతిగా ఆశ్రయిస్తా ఉంటాడు మనం ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నతమైన భావములు కలిగి ఆయన జీవిస్తా అంటే దాన్ని కూడా ఆశ్రయిస్తాడు అనేక ప్రాంతంలో సేవ చేస్తా అంటే దాన్ని కూడా ఆయన ఆశ్రయిస్తాడు కాబట్టి ఇక మీదట త్వర త్వరగా సువార్థ కాబట్టి ఆయన కూడా ఆలస్యం చెయ్యడు వచ్చేవాడు ఇంకా ఆలస్యం చేయనాడు పౌలు ఇంకా ఆలస్యం జరగదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికి లక్ష మంది మన చెంగు పట్టుకొని అంటే మనం మనపడ మనని వెంబడిస్తారు మనల్ని హతుకుంటారు మనం మనం స్వీకరించిన వాక్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారు మనం ఏరీతిగా దైవికమైన జ్ఞానంలోనికి వచ్చినామో వాళ్ళు కూడా అట్లా వస్తారు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని మనల్ని వెంబడిస్తారు అటువంటి గుంపు ఇది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ప్రపంచం అంతటి నుంచి లేస్తారు వీళ్ళు కాబట్టి దాని కొరగా మనం సిద్ధపడాలన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దాంతో ఒక జకరే గ్రంథంలోని ఒక భాగం ముగింపబడుతుంది తొమ్మిదవ అధ్యాయం నుంచి ఆయన తీర్పుకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా ఉంటాము తర్వాత పదవ అధ్యాయంలో మన ప్రభువు ఈ లోకంలో ఏరీతిగా రాబోతున్నాడు ఆయన రాజులకు రాజుగా ఏ రీతిగా ఉండబోతున్నా విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు కానీ తొమ్మిదవ అధ్యాయంలో ఆయన తీర్పు తీరుస్తూ ఆయన ఈ లోకంలో ఏరీతిగా తన ప్రాణాన్ని సమర్పించబోతుండ విషయం అక్కడ ఉంది ఆయన మరణానికి సంబంధించిన విషయాలు ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నాయి కానీ జకడ్రంథం తొమ్మిదవ అధ్యాయం ధ్యానించినప్పుడు ఆయన ఈ లోకంలో ఏరీతిగా చనిపోబోతున్నాడు ఏరీతిగా ఆయన తగ్గింపు జీవితం కలిగి మరణాన్ని రుచి చడానికి పోతున్నాడు అక్కడ విశదీకరించి దానికి సంబంధించిన మత శువార్త అన్ని సువార్తల మనం చూస్తాం కానీ అది యుగ సమాప్తి కష్టపడికి ఏ రీతిగా మారుతుందన్న విషయం మనం నేర్చుకోలేదు ప్రపంచం ఏ రీతిగా ఉంది ఆ తొమ్మిదవ అధ్యాయము బోధ ఇంటర్నెట్ లో కూడా అదే రీతిగా ఉంటుంది నాకు తెలుసు నేనైతే చూడలేదు కానీ ప్రపంచం అదే రీతిగా ప్రకటించబడుతుంది ఎన్ని సంఘాలలో మనం ఈ వాక్యాలు అట్లనే ప్రకటించబడుతున్నాయి కాబట్టి మనం దీన్ని ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయాన్ని ఆరంభించుకుందాం తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన హద్రాకు దేశం ను గుర్చి పట్టణం ను గూర్చియు కాబట్టి తొమ్మిదవ అధ్యాయం నుంచి ఆరంభం మొదలుకొని ఇర్మియ రాష్ట్ర పుస్తకం రాసుకోవాలి మనం అక్కడ ఇర్మియా రాష్ట్ర గ్రంథంలోని భాగాలు ఇవన్నీ జకర్యా వాటిని తీసుకొచ్చుకొని తన పుస్తకంలో కుదుర్చుకున్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం కాబట్టి తొమ్మిదవ అధ్యాయం నుంచి ఇర్మియ రాష్ట్ర మనం రాసుకోవాలి అక్కడ కాబట్టి హద్రాకు దేశాన్ని గుర్చి దమస్క పట్టణం గూర్చి వచ్చిన దేవోక్తి ఈ తొమ్మిది నుంచి చివరి అధ్యాయం వరకు ఇర్మియ రాష్ట్రయే కాబట్టి ఇక్కడ నుంచి అంతా టోటల్లీ వేరేగుంటది వాక్యం కానీ ఏ రీతిగా ఎనిమిదవ అధ్యాయం వరకు కనెక్షన్ ఉంటుంది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే రెండుగా విభజిస్తున్నాడు దేవుడు ఎనిమిదవ అధ్యాయం ముగింపుకి లక్ష మంది యొక్క సేవ ఎట్లా ముగిస్తుంది గొప్ప జనం వాళ్ళని మెంబరిస్తారు అన్న విషయం చెప్పబడితే తొమ్మిదవ అధ్యాయం నుంచి ఈ లోకానికి తీర్పు ఆరంభం కౌట్మీర్ బాగా తీసుకోవాలా ఆయన లోకంలోకి వచ్చినాక మనం అందరము ఆయన సన్నిధికి ఈ లోకంలో తీర్పులు తీర్చబడతాయి అన్న విషయాన్ని ఒరితిగా ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలి కానీ ఈ యొక్క ముందుగానే తీర్పు తీర్చిడు దేవుడు ఎందుకు అన్న విషయాన్ని మనం ఇప్పుడు జాం చూడండి అంతకు ముందు ఇస్రైల్ గురించి మాట్లాడుతూ వారికి శిక్ష వారి పాపంకి తగినట్టు శిక్ష అని చెప్తూ ఒకేసారి ఇప్పుడు అన్య దేశాల గురించి ఎందుకు మాట్లాడుతున్న విషయం అర్థం చేసుకున్నప్పుడే మనం తెలుసుకోవాలి తొమ్మిదో అధ్యాయం నుంచి అంతా టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది వాక్యం కాబట్టి హద్రాకు దేశము అసలు హద్రాకు దేశం గురించి మనం ఎక్కడ జనించాం అది ఎక్కడందా కూడా తెలియదు ఎవరికి డిక్షనరీలో జేమ్ ట్రాంగ్ నంబర్స్ వెతికితే గానీ మనకు తెలియదు ధత్రాఖనడ్ అది సిరియా దేశానికి సంబంధించిన ప్రాంతం అని కానీ అది ఒక అప్పుడు దేశం లాగా ఉంది ఈరోజు లేదు పాత నిబంధన కాలంలో ఉన్న దేశాలు ఈ రోజు దేశాల లేవు పాత నిబంధన కాలంలో ఉన్న పట్టణాలు ఈరోజు పట్టణాల లాగా లేవు అబ్రాము కాలంలో ఉన్న ఐదు దేశాలు ఐదు దేశాల ఏడు దేశాలు ఉంటాయి యుద్ధాలు చేస్తాయి మొదటి ప్రపంచ యుద్ధం అక్కడ జరిగింది ఫస్ట్ మనకు కొన్ని సంవత్సరాల క్రితం అది అబ్రాము కాలంలో ఆ దేశాలన్నీ యుద్ధం ప్రకటించుకున్నాయి చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ పెద్దవి అవన్నీ చాలా బలమైన దేశాలు ఈరోజు లేవు అవి ఫిలిస్తీన్ల దేశం ఒకప్పుడు ఉంటే లేదు క్రీటు ద్వీప్ యశ గ్రంథంలో చూస్తాం ఫిలిస్తీన్లు క్రీటు ద్వీపానికి సంబంధించిన ఆ ద్వీపము నెలలు మునిగిపోయింది ఈరోజు లేరు వాళ్ళ వాళ్ళ స్థాన స్థావరం లేదు వాళ్ళు వాళ్ళకి ద్వీపం లేదు కాబట్టి వాళ్ళు పడవలు అది మునిగిపోయే టైంకి వాళ్ళ పడవలందరినీ తీసుకొని పడవలలో వచ్చేసి చివరికి వచ్చి ఇస్రాయెల్ దేశంలో స్థిరపడి పేరు వాళ్ళు ఫిలిస్తీన్లు కాలం నుంచి చూస్తాం మనం వాళ్ళని కాబట్టి వాళ్ళు సీ పైరెట్స్ లాగా జీవించే వాళ్ళు ఫిలిస్తీన్లు అది మనం యశగ్రంథంలో చూస్తున్న డీటెయిల్ గా మన చరిత్ర లేదు కానీ ఇక్కడ ఆ దేశాల గురించి చెప్పబడ్డాయి చూడండి ఇప్పుడు హద్రాకు దేశం ను గుర్చి దమస్ కు వచ్చిన దేవత్తి అంటే దేవుని యొక్క వాక్కు ఇప్పటి వరకు దర్శనాలు ముగించినవి ఇప్పుడు డైరెక్ట్ వాక్తోనే మాట్లాడుతుంది డైరెక్ట్ స్వరంతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ హద్రాకు దేశమేంది తర్వాత దమస్క్ పట్నం దమస్క్ అంటే ఈ ఉంది దమస్క్ సెరి దేశానికి రాజధాని అది ఈ రోజు దమస్క్ పట్నం ఆ రోజు కూడా ఉండే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం దాని గురించి చూస్తున్నాము దమస్కు పట్నం గురించి అని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ రోజు దమస్కు పట్టణము చాలా కటినంగా ఉంది దేవుని బిడ్డలకి చాలా వ్యతిరేకంగా ఉంది ఆ పట్నం కానీ దానికి సంబంధించిన దేవోక్తి ఏంది చూడండి ఏమేమగా సరే హద్రాకు అంటే నేను జేమ్సంగ్ నంబర్స్ అన్ని రాసుకున్నా కానీ ఇప్పుడు అవన్నీ నంబర్స్ మీకు నేను చెప్పాను కానీ వాటి అర్థాలు చెప్పేస్తాను హద్రాకు అంటే ఒక సిరియా దేశకు దేవత వారి దేవత పేరే ఆ దేశానికి పెట్టుకున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి హద్రాకు దేశం అంటే సిరియా దేశం అన్న విషయం ఈ రోజు ఆ దేశంకి హద్రాకనే పేర్లేదు సిరియాని మార్చుకున్నాను కానీ దాని రాజధాని మటుకు దమస్కనే ఉంది కాబట్టి ఆ పట్టణంలో గురిచిన దేవోక్తి ఏలనగా యహోవా సర్వ నరులను ఇస్రైల్ గోత్రపు వారిని అందరినీ గనుక బాగా సర్వ నరులను ప్రతి ఒక్కరి లక్ష్య దేవుడు మన దేవుడు ఆయన పక్షపాతి కాదు దేవుడు ఎప్పటి కూడా పక్షపాతి కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు సర్వ నరులను మరియు ఇస్రాయలేను అంటే సర్వ నడులు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యము ఇస్రాయల్ అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇస్రాలు యూదులు అన్నప్పుడు ఇస్రాయల్ గొప్ప అవుతారు యూదులు లక్ష అవుతారు సర్వ ప్రజలు అంటే సర్వజనులు అంటేనేమో లక్ష గొప్ప అవుతారు ఇస్రాయల్ లక్ష నలభై అవుతారు ఈ యొక్క కన్ఫ్యూజన్ ఒకటి మన క్లారిటీ ఉండాల ఆ కాంటెక్స్ లో ఇస్రాయల్ అన్నప్పుడు ఇస్రాయల్ గొప్ప జనం అవుతారు యూదులు లక్ష నాలుగు అవుతారు ప్రపంచంలోని ప్రజలు ఇస్రాయల్ పేదలు అన్నప్పుడు ప్రపంచంలోని ప్రజలందరూ లక్ష గొప్ప జనం అవుతారు కేవలం ఇస్రాల్ పేదలే లక్ష నాలుగు అవుతారు కాబట్టి అంతరంగం మందు మార్చింది అంతరంగం మందు మార్చింది కేవలం లక్ష నలభై మందికి సాదృష్టం వాక్యం కాబట్టి సర్వ నరులను ఇస్రాయల్ గోత్రపు వారి లక్షడు గనుక దాని సరిహద్దును ఆనుకొను ఆనుకొని ఉన్న హమాతును గూర్చి బాగా తెలుసుకోండి హమాత్ అనేది ఇప్పటికొంది హమాత్ అనే ప్రాంతం అది హమాత్ అంటే మంచిగా గోడలతో కట్టబడిన ప్రాంతము అని అర్థం చాలా మంది గోడలు కట్టుకుంటారు అంటే ప్రొటెక్షన్ కొరకు సేఫ్టీ కొరకు కట్టుకుంటారు కాబట్టి మనం మటుకు మన మన ప్రభు తినని గొడవ నిలవడే మనం ఎక్కడ మోస గ్రంథంలో చూసినావు కాబట్టి మనము తినని గోడలకు సాదృశంగా ఉన్నాం నువ్వు ఈ లోకంలో ఎన్ని గోడలు కట్టుకున్నా ఆయన మీద ఆయన పునాది మీద నువ్వు గోడ కట్టుకోకపోతే నీకు సేఫ్టీ లేదు నీకు ప్రొటెక్షన్ లేదు ఆయననే మన స్థిరత్వము అన్న విషయాన్ని ఈ యొక్క వాకింగ్ వ్యాఖ్యలు చేసింది కాబట్టి హమాతు అంటే మంచి గోడల చేత కట్టబడినది అని అర్థం అది ఈ యొక్క ఇస్రాయల్ దేశానికి సరిహద్దు లాగుందన్న విషయాన్ని వ్యాఖ్యలు చేసింది దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతులు గూర్చి తర్వాత జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోలను గూర్చి ఇవన్నీ దేశాలు పట్టణాలు ఎన్ని చూడండి అక్కడ హద్రకు దేశము దమస్కు దాని తర్వాత హమాతు దాని తర్వాత తూరు దాని తర్వాత సీదోలు ఐదు కదా తూరు అంటే ఒక బండ ఆ రాయి అని అర్థం అంటే అది రాయి ఉంది అట్లా పెట్టుకున్నారు పేరు ఆ పట్టణానికి తూరు పట్టణానికి రాయి అని పెట్టుకున్నారు లేక దేశం ఆ రోజు పట్నాలని దేశాలని పోల్చేటోళ్ళు కాబట్టి తూర్ అనేది ఒక దేశంతో పోల్చబడింది అది తూర్ అంటే ఒక రాయి అంత గట్టిగా ఉందని అర్థం తర్వాత సీదోను సీదోను అంటే చేపలు పట్టే స్థలము అని కూడా అర్థం సీదోను అంటే చేపలు పట్టే ప్రాంతము అని అర్థం తర్వాత ఆ రెండు పట్టాలలో ఎంతో జ్ఞానం ఉంది అంటే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే దేవుడు జ్ఞాన సమృద్ధి అంటే పెద్ద పెద్ద లైబ్రరీస్ పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి అన్న విషయాన్ని అంటే అంతగా అది అభివృద్ధి పొందిన దేశాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మన ప్రభు జ్ఞానము అన్న విషయాన్ని మనం కొరింతల రాష్ట్ర చూస్తాం కదా సమస్తము ఆయననే అని కొలసల రాష్ట్ర పత్రిక చేస్తుంది బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు మన ప్రభులనే ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో ఎంత జ్ఞాన సమృద్ధి ఉన్నా అది పనికిరాంది ఆయన దృష్టిలో వెరితనం అంటాడు కొరింత రాష్ట్రపతి పౌలు ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెరీతనం మన లాజిక్ మన సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఆయన దృష్టిలో వెరీతనం ఆయనకి ఏం ఆశ్చర్యం ఈ లోకంలో జరిగే అద్భుతాలు ఏమి ఆశ్చర్యచకత చెయ్యదు ఎందుకంటే ఆయనకు తెలిసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయని ఆయన ఎప్పుడో చూసిండు సృష్టి ఆరంభానికి ముందే వీటన్నిటిని చూసినవాడు ఆయనకు తెలిసి ఇవన్నీ పలాన్ని టైంకి కాబట్టి అవి అయ్యే టైంకి ఆయన ఆశ్చర్యం ఉండదు మనమే అయ్యో ఏంది ఇంత వింత అని మనం ఆశ్చర్యపోతా ఉంటాం గానీ ఆయన దృష్టిలో ఏవి కూడా ఆశ్చర్యం కాదు ఎందుకంటే అవి కల్పించిన ఆయన నెరవేర్చిన ఆయన కాబట్టి ఆయన ఎటుపస్సులు అవి ఆశ్చర్యపరంగా ఉండవు తర్వాత తూరు పట్టినపు వారు ప్రాకరము కోటను పట్టు కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తరంగా వెండిని వీధులలోని కసు అంతా విస్తరంగా సువర్ణంను అంటే ఎంతగానో వెండిని కుప్పల్ కుప్పల్ ఎక్కడ చూస్తే వెండిని జమ చేసుకున్నారంట తర్వాత రోడ్డు మీద చెత్త వేస్తే మన ఏరియాలో అట్లా వాళ్ళు బంగారాన్ని అంతగా జమ చేసుకున్నారంట చెత్త ఎట్లుంటదో అట్లా అంటే దేవుని అవన్నీ అటువంటివి అనే విషయాన్ని జ్ఞాపకం మీరేమో జ్ఞానంలో అభివృద్ధి పొందినారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు బంగారమును కసువులాగా జమ చేసుకున్నారు వెండిని ఇసుకలాగా జమ చేసుకున్నారు అంతగా కానీ అవి పనికిరానివి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వెండి మట్టి వంటిది బంగారము చెత్త వంటిది అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు మీరు అంతగా జమ చేసుకున్నారు వాటిని అంటున్నాడు అంటే వీళ్ళంతా మతపరమైన క్రైస్తవులకు సాదృశ్యం ఈ లోకాన్ని సంపాదించుకోవడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ పట్టణాలన్నీ ఈ పట్టణాలన్నీ ఈ లోకం ఏదో సాధించుకోవాలా ఏదో సంపాదించుకోవాలా పెద్ద పెద్ద స్థానాలు పొందుకోవాలా మంచి జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలా అని ఆలోచిస్తున్న పట్టణాలు ఇవన్నీ అని చెప్తున్నాడు సమకూర్చుకున్నారు యహోవా సముద్రం నందుండు దాని బలమును నాశనము చేసి అంటే సముద్రం అంటే ఒకప్పుడు వీళ్ళు ఫిలిస్తీన్లు సముద్రంలో ఒక ద్వీపంలా ఉండే చుట్టూ మధ్యలో చిన్న భూమి దాంట్లో ఉండే వీళ్ళు కాబట్టి ఈ సముద్రంలో ఉండే వాళ్ళు అంటే ఫిలిస్తీన్ చూడండి యహోవా సముద్రం దాని బలమును చేసి వాళ్ళు ఆ ద్వీపంలో ఉండి ఏం చేసేవాళ్ళు అంటే వర్తకులు పడవలలో పోతుంటే వాళ్ళని పోయి కొట్టి చంపేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళ వస్తువులను అన్నిటి దొంగలించే వాళ్ళు ఫిలిస్తైన్ ఒకప్పుడు దొంగల ఇంగ్లీష్ లో సి పైరెట్ సెంటర్ ఇప్పుడు సోమాలియా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ పెద్ద పెద్ద పడవలు పోతా సముద్రాల్లో దాంట్లో కొన్ని కోట్ల కొలది విలువ గల ఉంటాయి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తా ఉంటాయి సరఫరా చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు పోయి అక్కడ పోయి క్యాప్టెన్ వాళ్ళందరినీ గన్ను పెట్టి చంపేసి ఆ పడవని వాళ్ళ దేశం తట్టు తిప్పేసుకొని అవన్నీ వాళ్ళ దేశంలో అమ్ముకుంటారు వాళ్ళని పైరేట్స్ అంటారు అంటే దొంగలలో గజ దొంగల వీళ్ళు ప్రపంచంలో ఫిలిస్తీన్లు ఒక్కొక్కటి అట్లు ఉండే సంసోందేరి కూడా దుంచుకున్నారు కదా వాళ్ళ గుణగణవాది వాళ్ళు ఎక్కడ పోయినా ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు కూడా అట్లా జీవించింది అన్న విషయాన్ని ప్రభు మనకు హెచ్చరిస్తుండ్రు ఇక్కడ జ్ఞాపకం చేస్తుండీ వాళ్ళ గురించి చూడండి దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పర్ల చేతికి అప్పగించదును ఎందుకు నువ్వు పర్ల ఆస్తిని తీసుకున్నావు కాబట్టి నీ ఆస్తిని మళ్ళీ తిరిగి పర్లకు అప్పగిస్తాడు నువ్వు ఎవరైతే అయితే ఇతర దరికేలు నువ్వు అది తీసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తా అంటున్నాడు ప్రభు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నీ సొంత శక్తిని నువ్వు నమ్ముకున్నావు నువ్వు అన్యాయంగా ఇతరులని దోచుకున్నావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తర్వాత దాన్ని అగ్ని చేత అది అగ్ని చేత కాల్చవను ఆస్కలోను దాని చూచి జడియును గాచా దానిని చూచి బహుగా వణుకును ఎకరాను పట్నము తాను నమ్ముకున్నది అవమానమని అవమానము నొందగా చూచి పీచి నందును గాజా అంటే అదొక ప్రాంతం అది ఈ రోజు ఉంది గాజా ప్రాంతం ఈ సందేశాన్ని ఉంటుంది గాజా రాజు లేకుండా పోవును అస్కలోను నిజ నిర్జనముగా ఉండును అస్టోద్లో సంకర జనమును కాప్రముండును ఉండును కాబట్టి చూడండి ఇవన్నీ ఫిలిస్తీయా ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని హెచ్చరిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దేశాన్ని పొగట్టుకొని నిలలో మునిగిపోయినాక వాళ్ళ అక్కడ నుంచి పడవలలో వాళ్ళ కుటుంబాలన్నీ వచ్చి ఇస్రైల్ దేశంలో స్థిరపడిపోయినాయి స్థిరపడినాక వాళ్ళు తయారు చేసుకున్న పట్టణాలు ఇవన్నీ లేక చిన్న చిన్న దేశాలవి ఈ రోజు పట్నాలు లాగా ఉన్నాయి అంతే గాజా అనేది ఒక పట్నం ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఈ రోజు గురి ఉంది కానీ ఆ రోజు దేశం లాగుండి దాన్ని రాజులాగా వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆ ఫిలి ఫిలి క్రీటు ద్వీపవాసులు ఆ క్రీటు ద్వీపం మునిగిపోయినక ఈ ప్రాంతం స్థిరపడి వాళ్ళు రాజులుగా తయారైనారు తర్వాత వాళ్ళు ఇస్రాయల్ పిల్లలు ఏరీతిగా శ్రమ పెట్టిందన్న విషయం మనం అంతా చూస్తాం అబ్రామ్ కాలం మొదలుకొని ఆ కాలం మొదలుకొని కాబట్టి ఫిలిస్తీన్ల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను వాళ్ళు ఎంతగానో గర్వించు కాబట్టి నేను వారి నాశనం చేసేదను అంటే శారీరకమైన వాళ్ళు వీళ్ళు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం వాటిని అర్థం చేసుకుంటామంటే ఈ పట్టణాలన్నీ శారీరకమైన పట్టణాలు అన్న విషయాన్ని జ్ఞాపం దేవుడు బలంతో బలత్కరంతో జీవించిన పట్టణాలు కాబట్టి ఈ రోజు వాటి ఆత్మీయ స్థితి ఏరీతిగుందన్న విషయం మనం అంత చేసుకున్నప్పుడు ఈ ప్రపంచానికి సాదృశ్యంగా ఈ పట్టణాలు ఈ దేశాలు వారి నోట నుండి రక్తమును వారితో తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసం నేను తీసివేసేదను వారును శేషముగా ఉందరు మన దేవునికి వారు యూదో వారిలో పెద్దల అంటే వాళ్ళందరూ తగ్గింపు జీవితం అయినాక దేవునికి యాచకుల్లాగా దేవునికి సేవకులాగా తయారవుతారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళ గుర్తింపులను విడిచిపెట్టి ప్రభుత్వం వస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు యుగ సమాప్తికి వచ్చేటప్పటికి చిన్న గుంపుగా వాళ్ళు వస్తారు ఎక్కడో వారు ఎగుసీల వలె ఉందరు నేను కలర చూచి గనుక బాధించి వారు ఇకను సంచరింపకుండాను తిరుగువాడు సైన్యములకు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను దానిని కాపాడుకున్నట్టుకై నేనొక దండు పేటను ఏర్పరిచేదను దేవుడు తన సేవకులను ఏరితిగా ఏర్పరచుకుంటాడన్న విషయాన్ని హెచ్చరిస్తున్నట్టే గొప్ప జనం కాపాడుకోవాలన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు సేవకులని కాబట్టి తొమ్మిదో వర్షంలో ఉంది అది ఆ సేవకుల గురించి సీయను నివాసులారా సంతోష బహుగా సంతోషించుడి ఎందుకు ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి ఎందుకు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు కదా సరే ఆయన మొత్తమొదసారి ఈ లోకంలో మరణానికి రుచి చూడక ముందు గాడిదను గాడిద పిల్ల మీదనే కదా తను పోయింది ఎరుసలేం లో పోయిండు తన ప్రాణాన్ని అక్కడ సమర్పించిన విషయాన్ని మనం చూస్తున్నాం ఇది జకర్యా ప్రవచనం జకర్యా ప్రవచించిన ఒక మూడు వందల తర్వాత నెరవేరింది రెండు వందల రెండు మూడు తర్వాత నెరవేరింది ఆ ప్రవచనం ఆయన ఆ వాక్యం చెప్పబడినట్లు మత స్వరపు ఇరవట కదా ఈ వాక్యం ఇరవటో ఇరటో కరెక్ట్ ఆయన గళలియా ప్రాంతంలో సేవ ముగించుకొని ఆ రాత్రి అంటే శనివారం రాత్రి ఓడనెక్కి శిష్యులందరినీ చెప్పింది మీరు ముందుకు వెళ్ళిపోండి ఆనేసి అంటే శిష్యులందరూ ఓడలెక్కేసి రాత్ర ప్రయాణం చేసారు తెల్లవారి రీచ్ అయ్యారు యోదాను నది తీరానికి దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళు బేతనియా ప్రాంతానికి వెళ్లి మార్తా మరియాల ఇంత దిగుతారు అక్కడ స్నానం చేసుకుని తెల్లవారి బేతనియా నుంచి ఎరుసలింకి పోవాలా బేతన్యకి ఎరుసలింకి మధ్యలో బేత్ అనే స్థలం ఉంటది అక్కడ ఉంటే గాడిద గాడిద పిల్ల కట్టబడి అది దేవుని యొక్క విధానం సరే అయినా ఎందుకు గాడిద గాడిద పిల్ల మీద సవారీ చేసుకుంటూ పోవాల్సి వచ్చిందన్నప్పుడు ఈ దేశస్తువుల రాజులందరూ గుర్రమీద సవారీ చేసుకున్నారు అంటే వీళ్ళ అహం గర్విష్ఠులు అన్నట్టు గర్వాన్ని చూపించుకునే వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి రాజులు గర్వంగా గుర్రాల మీద సవారీ చేస్తున్నారు కానీ మీ రాజ్యం మటుకు అటువంటి వాడు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన రాజ్యే అంత సాత్వికుడు అయి ఉండి గాడిద పిల్ల మీద సవాలు చేస్తున్నప్పుడు మనం ఏరీతిగా జీవించాలనేది హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ ప్రవచనము మనకి సూచిస్తుంది మన ప్రభు కాలంలో నెరవేరింది కానీ ఇప్పుడు మటుకు మనల్ని సూచిస్తుంది మనం ఎంతగా తగ్గించుకొని జీవిస్తున్నాం అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది మనం ఆయనను బట్టి సంతోషించాలి ఎందుకంటే అతను నీతిపరుడు రక్షణ గలవాడు కాబట్టి యేసువ్ తప్ప ఎవరు కూడా రక్షించలేరు ఇది ఇస్ పిల్లకి ఎందుకు అర్థం చాలా కాలం వాళ్ళకి ఎందుకు ఈ వాక్యం అర్థం అంటే యశ్రావ్ కుట్టకము మూడు వందల సంవత్సరాల చెప్పబడ్డ దర్శనం ఇది ఈ వాక్యం ప్రవచనం జకరే ద్వారా అయినా వాళ్ళు దాన్ని చిన్న గుంపు గ్రహించగలిగింది ఎఫ్రాహింలో రథములు ఉండకుండా నేను చేసేదను కాబట్టి రథముల గురించి జ్ఞాపకం చేసినాడు ఆడవారి గ్రహించడం మనం రథంల గురించి జకరే గ్రంథం ఇక మీదట ఆ రథం ఉండవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్రాయిం అంటే గొప్ప జనం సాదృశం ఎఫ్రాయి గొప్ప జనం సాదృష్టం బైబుల్లో ఒకరోజు మనం గెలిస్తాం ఎఫ్రాయి గురించి చాలా స్పెషల్గా ఉంటాయి వాక్యాలు ప్రగం కూడా వాళ్ళ గురించి చెప్పబడింది వాక్యాలు కాబట్టి ఎఫ్రాయి గొప్ప జనం ఉంది గొప్ప బందీలుగా ఆ రథంలో పోతున్నారు అన్న విషయాన్ని మనం ధనించడం గురువులకి సాదృశంగా ఉన్నారని కూడా మనం ధనించడం కొంతకాల మీదట అయితే ప్రభు ఆ విషయాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం ఇక మీదట ఎఫ్రాయిలో రథములను ఉండకుండా నేను చేసేదను అంటే వాళ్ళు ఇక మీదట బంధింపబడి ఉండరు రథములు బందీ కణంలాగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూసినాం కదా అవి మందిరంలాగా ఉన్నాయని కూడా చెప్పాడు ప్రభు కాబట్టి ఈ రోజు మందిరంలే బంది కణం లాగా ఉండి ప్రజలందరినీ అందులో బంధించుకుంది అన్న విషయాన్ని మనకు చూపించింది ప్రభు కొంత కళ కానీ ఆయన మరణం రుచి చూసి వాళ్ళందరూ అంటే ఆయన మరణంలో పాల్పొందిన వాళ్ళందరూ ఇక మీదట గుర్రం ఉండరు అంటే ఇక మీదట వాళ్ళు బాధేశంలాగా ఉండరు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఎఫ్రాహిలో రథంలు ఉండకుండా నేను చేసేదను ఎరుసలేములో గుర్రములు లేకుండా చేసేదను కాబట్టి ఎరుసలేము అనేది మతపరమైన జీవితానికి సాదృశ్యము గుర్రములు అంటే మనం చూసినాం నాలుగు రకాల గుర్రాలు కదా జగడ గ్రంథం భాగం నాలుగు రకాల గుర్రాలు సర్పములు తేళ్లు గొప్ప జనం గుర్రాలన్నీ కాబట్టి చివరి కష్టపడికి అన్ని ఫస్ట్ ఫస్ట్ ఎర్రనివి తర్వాత నల్లనివి తర్వాత తెల్లనివి తర్వాత చుక్కలు చుక్కలు గలవి అవి అది టైమింగ్ అన్నట్టు ఫస్ట్ ఎర్రనివి తర్వాత నల్లనివి నలుపు అంటే తేళ్లకు సాదృశ్యం ఎరుపు అంటే సర్పంలకు సాదృశ్యం ముందు సర్ప సంతానము దాని తర్వాత తేళ్ల సంతానము దాని తర్వాత గొప్ప జనము సత్యం సగం అబద్దం గొర్రెలవి తర్వాత కొంతకాలానికి ఈ మూడు గుంపులు కలిసిపోయిన గుంపుకి చుక్కల గుర్రాలకు సాదృశ్యం అన్న విషయం మనం చూసినాం కాబట్టి సేవా పర్లక రాజ్య ఆరంభం కాలంలో ఈ ఒక గుంపు తరత నిలబడ్డాయి కానీ యుగ సమాప్తి కష్టపడికి అన్ని గుంపులు కలిసిపోయి సహవాస భోజనం చేస్తున్నాయి సహవాసంగా దేవుని సృతిస్తున్నాయి విషయం మనం చూసినాం ఒకరోజు కాబట్టి ఇక మీదట ఎరుశలేములో గుర్రంలుండవు ఇక మీదట ఎఫ్రాలో రథంలుండవు అంటే ఎఫ్రామ్ లో జైలు ఉండదు లేక బంది కాన ఉండదు అంటే స్వేచ్ఛ ఉంటది వాళ్ళందరూ స్వేచ్ఛ పొందిన వాళ్ళు ఒక్కసారి గొప్ప జనము మరణించినాక వాళ్ళ ఆత్మలకి విడుదలనే కదా కాబట్టి శర్రం నుంచి విడుదల పొందినాక వాళ్ళకి ఇంకా స్వేచ్ఛనే అన్న విషయాన్ని హెచ్చరిస్తుండడ ప్రభు అదే రీతిగా ఎరుసలేవులో గుర్రం లెక్క మీదటం ఉండవు అంటే ఎవడి స్వార్థము ఎవడు ఎవడి జీవితం వాడు ఇష్టం జీవించరు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ గుర్రలు విచ్చలు విడిగా తిరిగినాయి కదా లోకం అంతటా ఇక మీదట అట్లా ఉండవు అంటున్నాడు ఎందుకుండవు యుదపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధానకర్త సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును ఇది మన ప్రభు గురించి చెప్పలేదు కదా మన ప్రభుత్వ లోకంలోకి వచ్చినప్పుడు సమాధాన వార్త అంటే సువార్త సువార్త అంటేనే సమాధాన వార్త సమాధానాన్ని ప్రకటించే వార్త అంటే ప్రభుత్వ దేవులతో మనం ఎట్లా సమాధాన పడాలా నీ పాపము ఆయనకి నీకు మధ్యలో ఉంది కాబట్టి నువ్వు ఎట్టిపో సమాధాన పాపాన్ని విడిచిపెడితేనే నువ్వు ఆయనతో సమాధాన పడగలవు సువార్త కాబట్టి సెంట్రల్ పాయింట్ అది సువార్తలో పాపంను విడిచిపెట్టడం అనేది ఆయన నీ కొరకు నీ పాపం నిమిత్తమై ఈ లోకంలో మరణించిండు అన్న విషము జ్ఞాపకం చేసుకుని వదనాలు ప్రవ్వా నా పాపాలు క్షమించినప్పుడు నీకు సమాధానం వస్తుంది దాని సమాధాన వార్త అంటాం కాబట్టి మన ప్రభువే ఆ యొక్క సమాధాన వార్తను ప్రకటిస్తానన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది వాక్యం నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజే సముద్రం నుండి సముద్రం వరకును యూఫరటిస్ అది మొదలుకొని బూది గంధం వరకును అతడు ఏలును ఇది మన ప్రభు ఆయన రాజులకు రాజు ఈ ప్రపంచం అంతా వెళ్తాడు ఎప్పుడైతే ఈ ఈ ఇప్పుడు ఐదు రాజులను చూసిన కదా ఇక్కడ ఈ ఐదు రాజ్యములు అంటే ఈ లోకాన్ని సూచిస్తున్నాయి అయిదా ఇంకా రెండు ఏడేమున్నాయి ఆ ఈ రాజ్యాలన్నీ ఈ లోకాన్ని సూచిస్తున్నాయి వాళ్ళందరూ కూలుతారు కూలినాక మన ప్రభువు బూదిగంతం వరకు రాజ్యం వెళ్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం ఇది యుగ సమాప్తికి సంబంధించిన బోధ ఈ లోకపు రాజ్యంలన్నీ మన ప్రభు రాజ్యాలు అవుతాయి అన్న విషయాన్ని ఈ చివరి వాక్యం జ్ఞాపం చేస్తుంది ఇంకా నెరవేరబోయే టైంకి మనం రెడీగా అవుతున్నాం పదిహేనో వర్షం నుండి ఎంత పదకొండవ ఎంత జాగ్రత్తగా ప్రభు మన కొరకు దాన్ని దాచిపెట్టిండు మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీళ్లు గోతుల నుండి చెరపట్టబడిన నీవు నీ వారిని నేను విడిపించను కాబట్టి ఆయన రక్తం వలన వీళ్ళు విడుదల పొందుతారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మరియు ఏ చూడండి వాళ్ళు ఎక్కడున్నారంట నీరు లేని గోతిలో నీళ్లు లేని గోతిలో ఉన్నారు వీళ్ళు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అంటే ఇంగ్లీష్ లేదు అట్లా లేదు అగాధంలో ఉన్నారు లేక ఒక గోతిలో పడితే కింద భాగం లేదు అంటే పోతనే ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు వాళ్ళు లోపల పోతనే ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అందులో నుంచి వాళ్ళు నేను బయట తీసుకొస్తాను అంటాడు ఆత్మీయోస్తో అర్థం చేసుకోండి నీరు లేనంటే వాళ్ళ జీవం లేదు అంటే మరణించిన వాళ్ళు అన్నట్టు వీళ్ళంతా ఆత్మ దృష్టిలో ఆత్మీయ దృష్టిలో వీళ్ళంతా మరణించిన వాళ్ళు అని ఈ యొక్క వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి వారిని అందరినీ రక్తం చేత అని ఉంది కదా రక్తం బట్టి నిబంధన రక్తం అంటే చూడండి కృత నిబంధన గురించి అక్కడ చెప్పబడింది వాక్యం ఆయన నిబంధన రక్తం బట్టి నీరు లేని గోతిలో ఉన్న వారిని అందరినీ కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు కదా ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్ఫామ్ అవుతాయి మన జీవితంలోనికి మనమే ఆ యొక్క రక్తానికి సాక్షలం అనే రక్తం మన మీద రక్తం నా మీద ఉన్నదని పాట పాడతారు కాబట్టి ఆ రక్తానికి మనమే సాక్షులము కాబట్టి మనము నీరు లేని ఉన్న వారి నీరు లేని పడిన వారిని అందరినీ మనము ప్రభు చెంతకు నడిపించాల విడిపించాల అందుకొరికే అభిషేకించుండి మనల్ని అన్న విషయం జ్ఞాపం చేస్తుండే బంతకమలో పడి ఉండినయులవర్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి ఇంతకు ముందు మీకు కోట ఉండే అది పోగొట్టుకున్నారు మళ్ళీ తిరిగి వస్తారు అంటే ఒకప్పుడు ప్రభులో వాళ్ళు మళ్ళా తిరిగి ప్రభు చెంతకు వస్తారు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపం రెండంతలుగా మీకు మేలు చేసిందని చేసింది నేడు నేను మీకు తెలియజేయను మీరు పోగొట్టుకునేదాన్ని తిరిగి పొందుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఈట నాకు విలుగా వంచుచున్నాను ఎఫ్రైమ్ వారిని బాణములుగా చేయోను నీ కుమారులను రేపుచున్నాను కాబట్టి సియోను అన్నప్పుడు లక్ష నాలుగు వందల మంది కుమారులు అంటే గొప్ప జనం విషయం గొప్ప జనులందరినీ లేవనెత్తా అంటున్నాడు ఆయన సూర్యుడు ఖడ్డము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతు గ్రేకీయులారా బాగా చేసుకోండి గ్రీక్ గ్రేకీయులరా అంటే గ్రీస్ దేశస్తులారా అని అర్థం ఇవన్నీ దేశాలకి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు గ్రీసు దేశస్తులు ఏశావు సంతతి నుంచి వచ్చిన వాళ్ళని ఒకరోజు మనం ధ్యానించడం కాబట్టి సరే దేవుడు అన్ని గోత్రాలకి ప్రాధాన్యత ఇచ్చిండు అందరినీ చరిత్రలో చరిత్రాత్మకంగా వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఇచ్చిండు గుర్తింపు ఇచ్చిండు ఒక పని అప్పగించిండు కానీ యుగ సమర్థిక మీ వ్యక్తిగత గుర్తింపులు అవసరం లేదు మీ గోత్రాలు మాకు అవసరం లేదు ఎందుకంటే పాతవాన్ని గతించుకోవాల్సిందే ఒకటే గోత్రం అది మన ప్రభు గోత్రం ఆ గోత్రం నుంచి మనం చేర్చాలన్న విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి గోత్రాల గురించి మనం ఎప్పుడు ప్రయాసపడద్దు ఇంటి నేమ్ గురించి ప్రయాసపడద్దు మనం మన ఇంటి నేమ్కి మన మన పూర్వీకుల గోత్రాలకి మనం ప్రాధాన్యత ఇవ్వద్దు అవి శరీరమైనవి మనం కేవలం ఇవ్వాల్సింది అయినా గోత్రానికి కదా ప్రణంకొచ్చేటప్పుడు పరిణి గోత్రాలన్నీ తర్మారైపోతాయి అందులో దాని గోత్రం కనిపించదు కూడా ఒక రీతికి చెప్పాలంటే ఫస్ట్ రూబేణ గోత్రం నుంచి చివరి వరకు నఫ్తాలి గోత్రం కదా ఆ ఆర్డర్ ఉండదు తట చూస్తాను చూపిస్తాను మీకు ఒక రోజు ఆ ఆర్డర్ ఉండదు పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు ఆర్డర్ ఉండదు అంత తారుమార్ అయిపోయింటాయి తర్వాత దానుగోత్రం కనిపించినా కనిపించదు అందులో అడ్రస్ లేకుండా దాను అంటే సర్పం అని అర్థం జేమ్స్ రాంగ్ నంబర్స్ ప్రకారంగా దానుగోత్రం అంటే దాను అంటే సర్పం కాబట్టి సర్పము ఉండదు యుగ సమాప్తిలో అంటే పల్లగరాజ్యంలో సర్పం కనిపించదు అన్న ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు అక్కడ కాబట్టి ఆయన ఏదిగా చివరికి మనల్ని తయారు చేస్తున్నాడు గ్రేకీలరామారులను మీదికి రేపచున్నాను కాబట్టి ఏషావు మీద ఏషావు సంతతి మీద తిరిగి మళ్ళా దేవుడు సీయోను సంతతిని లేపుతున్నాడు అంటే గ్రేకీలారా అంటే గోపజనం శారీరకమైన కాబట్టి తర్వాత సీయోన్ అంటే లక్షణాల సాదృశ్యం కాబట్టి వాళ్ళందరినీ నేను ఎందుకంటే మీరు ఆ రక్త నిబంధన నూతన నిబంధన దేవుని యొక్క నిబంధనార్థం దగ్గరికి రావాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు యహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపు వలె విడవబడును ప్రభువు యహోవా బాకానాదము చేయించు దక్షిణం నుండి వచ్చి గొప్ప సుడిగాలితో బయలుదేరును ఇది ఆయన రాక సంబంధించింది మతేశ్వర తినం ఆయన ఈ లోకంలోకి ఎట్లా వస్తాడు కళబూరం మృగినప్పుడు అన్న విషయం మనం వినిసలా చేస్తాం కాబట్టి ఇది చివరి బూర అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన శబ్దం చేస్తున్నాడు ఏమని బాకానాదం బాకానాదం అంటే బూర ఉదడం అన్నట్టు పాత నిబంధన కాలంలో బాకా అనేట అంటారు అంటే ట్రంప్స్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి బాకానాదం అంటే అది ఊపుకుంటా ఆయన ఈ లోకంలో వస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మెరుపువాలి కదా బాకానాదం చేయచ్చు దక్షిణం నుండి వచ్చే గొప్ప సుడిగాలితో ఆయన యలుదేలను సైన్యాలకు అధిపతి యహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వలసిన రాళ్లను అనగద్రొక్కుచు త్రాగు ద్రాక్షరసము త్రాగుచు త్రాగువారి వలె బొబ్బులుడుచు బలి పశురక్త పాత్రలను బలిపీటపు మూలలను నిండినట్లు రక్తంతో నిండియుందురు అంటే వీళ్ళందరూ హతసాక్షులు అయ్యే టైం అనే సూచన రాక టైంలో ఆయన ఆయన లోకంలోకి వచ్చే టైంలో వీళ్ళందరూ హతసాక్షులు అవుతారు అన్న విషయాన్ని అంత రక్తమయమవుతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు ఇది ఇక్కడికి ముగిస్తుంది ప్రవచనం ఈ యొక్క వాక్యం ఎందుకు నా జనలు యహోవ దేశంలో కిరీటము అందలి రక్తంలో వలే ఉన్నారు గనుక కాపరి తన మందును రక్షించినట్లు వారి దేవుడిని యహోవా ఆ దేవమున వారిని రక్షించు చివరికి జరగాల్సినది గొప్ప జనం అందరినీ ఆయన రక్షించుకుంటాడు వాళ్ళందరూ హత సాక్షులు అవుతారు రక్తమయమవుతుంది కానీ తిరిగి వాళ్ళందరినీ రక్షించుకుంటాడు అన్న విషయం ప్రభు మనకి ఎన్నిసార్లు చూపించింది ఈ వాక్యం అందరూ రక్తమయమవుతారు చివరికి కానీ ప్రభు వాళ్ళందరినీ రక్షించుకుంటాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసి వాడు ఎంతో క్షేమంగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ఎప్పుడు సంపూర్ణంగా మారినాక ఆయన సన్నిధికి వచ్చినాక ఈ లోకంలో లేదు క్షేమం సగం సత్యం సగం అబద్ధం ఎప్పటికీ క్షేమం ఉండదు అన్న విషయాన్ని ప్రభు హెచ్చరించింది ఎంతో సగుగా ఉన్నారు ధాన్యము చేత ఎవరు ద్రాక్షరసము చేత ఎవర స్త్రీలను వృద్ధి నందుదురు కాబట్టి ధాన్యము కృత ద్రాక్షరసము ధాన్యము కృత ద్రాక్షరసం యుగ సమాప్తికి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరూ ఆయన సన్నిధిలో ఉంటారు ధాన్యము అంటే లక్ష గొప్ప జనము కృత ద్రాక్ష రసము అంటే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం కానీ యుగ సమాప్తి వచ్చి ఆయన లోకలకు కష్టపడికి వీళ్ళిద్దరూ ఆయన సమక్షంలో ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు క్షేమంగా ఎంతో సగుసుగా ఉంటారు అది వాక్యం అక్కడికి ముగిస్తుంది కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అనేకసార్లు మనం హెచ్చరిస్తుండూ అనుమానము భయము ఇటువంటి మనకు లేకుండా స్థిరమైన మనసు కలిగి మనము ఆయన సన్నిధిలో నివసించడం నేర్చుకోవాలా ఎన్నెన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇంకా మనం ఆలోచించడానికి లేదు భయపడడానికి అసలేదు ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనల్ని ధాన్యం గాను కృతరక్షరసం గాను యవన మనం ఎంత అలసిపోతున్నా గాని లోకంలో ఈ చరణంలో ఆయన సమయంలో ఆయన సన్నిధి తేరినప్పుడు యవనస్తుల వాళ్ళే మనం ఉంటాం అంటే మంచి శక్తి వారి వాళ్ళే మనం ఉంటాం అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు అటువంటి విశ్వాసంలో మనం ముందుకు పోవాలని ప్రార్థిస్తాం ఇంకా అనుమానించేది పరిశుధర మాదేవా మీకు వందాలను అయినా మీరు అనేక సార్లు హెచ్చరిస్తూ బలపరుస్తూ మళ్ళీ నడిపిస్తా ఉన్నారు ఆయన యుగ ఈ లోకంకి మీరు ఏరీతిగా తీర్పు తీరుస్తారన్న విషయాన్ని హెచ్చరించినారు ఆ రాజులను అందరినీ పడగొడుతున్నారు ప్రభు అందుకే త్వర త్వరగా రాజులు మాయం కావడం క్రొత్త రావడం మేము చూస్తున్నాం ఈ లోకంలో ఎలక్షన్స్ రూపకంగా మీరు ఎన్నుకుంటున్నారు ఎంతో మంది కాదు ప్రభ మీరు ఎన్నుకుంటున్నారు మాకు ఇష్టమున్నా లేకున్నా మీ సారంగనే రాజులను మీరు ఎన్నుకుంటున్నారు ప్రభావ వాళ్ళని పడదొస్తుంది కూడా మీరే యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ ఈ లోకపు రాజులను పడగొట్టి మీరు మాకు రాజుగా స్థిరపడ్డారు ప్రవ్వా కానీ మీరు మీ యొక్క దైవత్వంని చూపించుకొని వాళ్ళని పడగొట్టలేదు మీరు మిమ్మల్ని మీరు ఎంతో రిక్తునిగా చేసుకొని ఎంతగానో తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి గాడిద పిల్లల మీద మీరు తను మిమ్మల్ని ఈ లోకపు రాజులందరూ గుర్రాల మీద ఏనుగుల మీద ఒంటెల మీద వాళ్ళు సవారీ చేస్తుండగా ప్రభావ మీరు ఎంతో దీనునిగా మాకు కనిపిస్తారు నేను ఆ గాడిద పిల్ల మీద తను తాను తగ్గించుకుని వాడు హెచ్చిపబడున విషయాన్ని హెచ్చరించినారు కాబట్టి మా జీవితంలో ఆ సత్యని గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకొని ముందు పోయబిడలుగా తయారు చేయండి శ్రమతో కూడిన జీవితం అది జీవితం ప్రతి క్షణము వదకుతేబడ్డ గొర్ర జీవితం లాగుంటుంది ప్రభావ అటువంటి గొర్ర పిల్లల జీవితంలో వాళ్ళు నడిపించమని ప్రార్థిస్తున్నాం కానీ చివరికి ప్రవ్వ గొప్ప జనం రక్తమయం కావడం మీరు మరోసారి మాట్లాడే కానీ మీ సన్నిధుల వాళ్ళందరినీ సొగసుగా ధాన్యంగా మార్చుకుంటున్నారు మమ్మల్ని మీరు కృత ద్రాక్షరసంగా తయారు చేసుకుంటా అన్నారు ప్రవ్వ సంపూర్ణమైన సత్యం నడిపించి మమ్మల్ని అందరినీ మీరు రాగవలసిన పరచుకోమని ప్రతి బ్రదర్ని సిస్టర్ని ముట్టి తాకండి స్వస్థపరచండి ప్రతి అక్కడ తీర్చి నిరాక వరుస పరచుకోమన్ యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తండ్రి ఆ